నలభై మూడవ సంకీర్తనం ఎవ్వరి భాగ్యం బెట్టున్నదో దవ్వు చేరువకు తానే గురుతు పరమ మంగళము భగవన్నామము సురలకు నరులకు శుభకరము ఇరవుగ నెరిగిన ఎదుటనే ఉన్నది వరుసల మరచిన వారికి మాయా వేదాంత వేదాంతసారము విష్ణుభక్తి ఇది ఆది మునుల మతమైనది సాధించు వారికి సర్వ సాధనము కాదని తొలగిన కడు కడుశూన్యంబు చేతి నిధానము శ్రీవేంకటపతి ఏతల తూ తినరికీ నీతియునిది ఏ నిజ పాత కులకు నది భవసాగరము